అందరికి ప్రైజ్ లాడ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ వందనాలు అట్లాగే దేవుడి అవకాశం ఇచ్చినందుకు వందలు చెప్పుకుందాము ప్రైజ్ ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఆన్లైన్ ఈవినింగ్ సర్వీస్ కల్లం ప్రాఫిట్ మినిస్ట్రీస్ ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మీకు వందనాలు ప్రభువుకు మహిమకరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా పాల్గొందాము దేవుని మహిమపరుస్తూ ఆయన స్తున్నగా ప్రార్థన చేసుకుందాం నీతి న్యాయం జరిగించు నా ఏసయ కృపా సత్యములేని సన్నిధాన వర్తులుగా ప్రభా మహిమలో నివసించే మా తండ్రి నీకు గొప్ప కనికరమును బట్టి నీకు గొప్ప ప్రేమను బట్టి నీకు గొప్ప కృపను బట్టి ప్రభా నీకు వందనాలు వందనాలు వందనాలు స్తోత్ర చెల్లించుకో ప్రభా ఇంతవరకు ప్రభాన తండ్రి కృపలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభాంత ప్రతి ఒక్కరిని ప్రభావం వాక్యం చేతి దర్శించినా ప్రభా మందిరంలలో ప్రభా నీకు కృతజ్ఞతగా ప్రభావ తండ్రి మేము చెల్లించినటువంటి మా కృతజ్ఞత ఆరాధనను మీరు అంగీకరించినందుకు మీకు వందనాలు ప్రతి ఒక్కరి వాక్యంతో మాట్లాడిన దేవుడో ప్రభా మమ్మల్ని సరిచేసిన వాడవ నీవేనాయన పరిశుద్ధాత్మ కార్యములు మా జీతంలో జరిగిస్తున్న దేవుడో ప్రభా నీకు గొప్ప కార్యము వర్ణించటజ్ఞత మాకు నాలుకలు చాలా ఉన్నాయో నా తండ్రి నా విమోచకుడు స జీవుడు అనే దీవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం జీవం గల తండ్రి జీవాధిపతి నీ యొక్క గొప్ప ప్రేమని కొరకై నీకు వంద నాలు ఈ సాయంత్రకాలం ముందు ప్రతి ఒక్క బిడని మీరు సిద్ధపరిచినందుకు ప్రతి ఒక్కరిని ప్రభ తండ్రి నీ సర్వీస్ కు ప్రభావ అటెండ్ అవ్వటం సకాలంలో నడిపించినందుకు నీకు వందనాలు రానైనా బిడ్డలను బట్టి నీకు వందనాలు రాతున్న బిడ్లకి ఒక ప్రభావం ప్రార్థిస్తున్నాం ప్రభు వారందరూ కూడా వచ్చేటకు ప్రభావం ప్రార్థనలో పాల్గొనతాన్ని అనుకరించండి ప్రభానతండి ఎంతో విలువైన ఇక కార్యక్రమం తగ్గి సమయం ప్రభానతీ మేము మీకు ఇచ్చేట ప్రభావం మాకు నేర్పించినారు మీకు వందనాలు నా ప్రభండి మా బృందరిని సరిచేయండి నాయన లోపంలన్నీ కూడా ప్రభావితంగా తీసివేసేయండి ప్రభాంతి చేసుకున్న ప్రభ చీకటి జీవితాలు ప్రభ రహస్య జీవితాలన్నింటినీ కూడా ప్రభ నతని నీకు సన్నిధిలో ఒప్పుకొని విడిచి పెట్టుటకు ప్రభ మాకిచ్చిన మంచి తరుణ కొరకే బంధనాలను ఆయన మాతో మాట్లాడుతున్న దేవుడవు ప్రభ నువ్వు జీవనగల వాక్కులతో మమ్మల్ని హెచ్చరిస్తూ భద్రపరుస్తూ అతని విశ్వాస యాత్రలో ప్రభా మమ్మల్ని సాగుటకు ముందుకు నడిపిస్తున్న దేవుడవు ప్రభ నీ యొక్క వాక్యపులు మమ్మల్ని సరి చేసినందుకు మమ్మల్ని ముద్రించినందుకు మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయం ఇతర వాక్యను బట్టి నీకు వదనాలయ్యా ప్రభుల తండ్రి మరి ప్రార్థనా అవసరం దక్కలన్నీ కూరవారిని ప్రభా మీ గమనిస్తున్న దేవుడు ప్రభా అంతరంగం దేవుడు నీకు చెల్లిస్తున్నాం మమ్మల్ని ప్రభలతండి నీ వాక్కు చేత తృప్తిపరచమని ప్రభల తండ్రి ఈ నీటి దివెనలు ఈ సాయంకాలకు దివెడలు మీరు మాకు చేయమని ప్రతి ఒక్క మీరు మాట్లాడమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ శక్తిగలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాలు జాయిన్ అయిన వరకు కాబట్టి మన మధ్యలో సప్లస్ పాట పాడతారు సప్లస్ ప్రైజ్లాడ్ ప్రైజ్ రాదరికి ప్రైజ్ దేవా వందనం గతకాలా చావుదేవా వందృపచూపి కా పాడ్యవులా తెలూ నీ ఋణం పాకీర్తనాడనా పాడనా ని గీర్తనా పొగడనా వందనం ఏసయ్యా కనురవూ నీవయ్యా వందనం ఏసయ్యా గనురవూ నీవయ్యా గతకాలంతా నీ నీడలో నా దాచావుదేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం ఎన్నెన్నో అవమానాలెదురైన నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా ఇక్కలలో నేను కృంగి ఉన్నను నీ చేయి నన్ను తాకినయా ఎన్నెన్నో అవమానాలి దురైనను నీ ప్రేమ నన్ను విరచిపోలేదయా ఇక్కట్లలో నేను వృంగియున్నను నీ చేయి నను తాకినయా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీ వేచ్చు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమా నిష్కలంకము నీవీచుహస్తము నిండుదైర్యము వందనం మేసయ్యా కనుడవూ నీవయ్యా వందనం మేసయ్యా కనుడవూ నీవయ్యా గతకాలంత నిడలో వందనం మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించిన నీ నిందలలో నీ దక్షణ హస్తము నన్ను తాకేనయా మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా నిందలల్లో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకేనయా నీ మాట చక్కనీ జీవకూట మరువనెన్నడూ నిన్ను స్థుతించుట నీ మాట చక్కని జీవకూట మరువనెన్నడూ నిన్ను స్థుతించుట వందనం ఏడవూవయ్యా గతకాలీ నీడలో తా చావు వందనం రూపి పాపాడినావో ఎలా తీరుణం పాడనాని కీర్తనం పొగడ వినోళనా వందనం ఎసయ్యా కనుడవు నీవయ్యా వందనం ఎసయ్యా వుడవు నీవయ్యా ప్రజలాడు మరొకసారి మీ అందరికి వందనాలు దేవునికి వందనాలు ముందులా మనకు అన్న వాక్యం అందిస్తారు ప్రార్థిస్తాం పరిశుద్ధు మహోన్నత మా తండ్రి మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుని చూడాం ఇంతవరకు మీరు కాచి కాపాడి సురక్షితంగా తండ్రి ఇంటికి చేసినందుకు మీకు మొదలాలి మీ యొక్క భాగ్యాన్ని మాకు అనుగ్రహించడం మీకు కృతజ్ఞతను మేము అనుసరించేలాగా ఆరాధించలాగా తండ్రి అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో మొదలాలి ముఖ్యంగా తండ్రి ఈ సమయం ఈ సాయంత్రం సమయం మీ సన్నిధికి వచ్చింటుండగా ప్రభావ మమ్మల్ని అందరినీ స్వీకరించమంటూ ప్రార్థిస్తున్నాం మా యొక్క తర్మని ప్రజలను సరి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరు తర్మని అగ్ని తప్ప దశలో తిరిగి వెళ్ళిపోతుండగా ప్రభావ మేమందరం నీ చెంతకొచ్చినాం తండ్రి సమస్తాన్ని విడిచిపెట్టి దాన్ని బట్టి మీకు ఎంత మన పెంచుకుంటున్నాం ఈ వాక్యం పట్ల మాకు ఆసక్తిని పుట్టించమంటూ ఆధిస్తున్నాం ఎందుకంటే వాక్యం తప్ప ఏది కూడా మమ్మల్ని కాపాడేది రోజున మా చుట్టూ అగ్నిగా ఉంచు లాగా ప్రభావ మీ యొక్క వాక్యాన్ని చేత మమ్మల్ని బలపరచమని ఆదిస్తున్నాం ముఖ్యంగా మీ యొక్క లేకపోతే ప్రభావ అర్ధంలో చూసి అవతలకు వెళ్ళిపోయిన జీవితం అని యాకపో భక్తుడి జ్ఞాపకం చేస్తా ఉన్నారు ఆ రీతి కాకుండా ప్రభా మీ యొక్క వాక్యం చేత మేము జీవితం కానీ మేము అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి సహించండి ప్రతి తీర్చండి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మీ మహిమార్థంగా కలిసి చేయాలన్న నాయకులను మీద తీసుకొచ్చేసి వార్తలాగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభావం మా త్ర సిస్టర్స్ అని ఎవరైతే ఉన్నాయి పదిహేను మూడవ అనారోగ్యంగా ఉంటున్నారు అప్పుడు అవ్వించి ప్రార్థిస్తున్నాం అష్ట శక్తులను గర్థిస్తున్నాం ఏసు క్రీస్తు అమ్మ విడిచిపెట్టి వెళ్ళండి వేసు అని ఆజ్ఞాపిస్తున్నాం అన్నట్టు ఇంకా తండ్రి మరి స్వస్థపరచండి మీతో ప్రాబ్లమ్స్ అనేది వచ్చి ప్రతి ఒక్కరి బ్రమాన్ని నడిపించినా మనం మా దగ్గర పెట్టుకోమంటే మీరు ఆగ్రహపోవాలన్నీ పర్చుకోవాలి ఏసు క్రీస్తు పరిశుద్ధంగా మమ్మల్ని ప్రార్థిస్తున్నా ఈ రోజు ఇరవై మూడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బబిలోని గిరిబోయన్ కలడం ప్రకారంగా ప్రతి దశలో ప్రతిసారి మనము జ్ఞాపకం చేయబడుతున్నాం మనముంటుంది బొబులోన్ ఎందుకంటే బొబులోను ఒకప్పుడు ప్రతిపరంగా ఉండే అది రోజు మన కంటికి కనిపించని స్థితిలో ఉంది అది కేవలము మన ఆత్మీయ నేత్ర తప్ప ఇంకో రీతిగా కనిపించని స్థితిలో ఉంటుండగా ప్రభు నా ఆత్మీయ నేతలను విప్పునైనా నన్ను ప్రార్థన చేయకపోతే మటుకు ఎట్టి పరిస్థితిలో మీరు దాన్ని చూడలేరు అన్నట్టు ఈ లోకమంతా బొబులోను అన్న విషయాన్ని బైబిల్ హెచ్చరిస్తాం అది ఒకసారి కూలిపోయాను కూలిపోయాను అని మనం చూసాము నిర్మీయ ప్రవక్త ద్వారా బయల్పరచబడి లేదు మనకి కానీ గ్రంథంలో అది కూలిను కూలేను అని తిరిగి మనం చూస్తా ఉన్నాం అంటే ఒకప్పుడు ప్రకృతి ఉన్న ఈ మహాబబులోని ఈరోజు కన్నుకు కనిపించని విధానం కాదు కానీ పరుషుదాత్మ నడిపింపు లేకపోతే మటుకు వీటిని మనం గ్రహించలేదు సరే పరుశుధాత్మ నడిపింపు అనే విషయం గురించి కొంచెం కష్టతరమే చెప్పడం ఎందుకంటే పరుశుధాత్మ నడిపింపు లేకపోతే మొట్టమొదటిసారిగా ఎవరు ప్రభు స్వీకరించలేరు పాపి అని గ్రహించలేరు శిక్ష అని తీర్పు ఉంటుందని గ్రహించలేరు నిత్య నరకం ఉంటుందని గ్రహించలేరు కాబట్టి ప్రతి ఒక్కరికి పరసుదాత్మ నడిపింపు ఉంటుంది కానీ అప్పసుల బోధల్లో మనం ఏం చేస్తానంటే కేవలం నడిపింపు పొందడమే కాదు నీలో అతన్ని నివసించాలి ఈరోజు కొన్ని విషయాలు మీకు చూపిస్తే ఆశ్చర్యమని తెలిసిన లేదో నాకు తెలియదు ఒకవేళ చదివినా దాన్ని ఉండట బహుశా ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ హృదయంగా నివసించకపోతే నీ శరీరాము నీ శరీరామం పవిత్రంగా తయారగాలి పరిశుభ్రంగా మీరు జీవించలేము శరీర ఉంటారు ఎప్పుడైతే శ్రద్ధ వ్యామోహాలకి బానిస లేకపోతుంటామో అనారోగ్యాన్ని బయటకు వస్తా ఉంటాయి కాబట్టి మన మీద మన కేరళ మీద మన జీవితాల మీద అవి విజృంభించి తేలడం ఆనందిస్తూ కాబట్టి వాటి మనం చోటు ఇవ్వకుండా నీ హృదయంలో నీ జీవిత నీ శరీరంలో పరిశుద్ధాత్ముడు నివసించడము అతన్ని ఆహ్వానించాలి ఎందుకంటే పరిశుద్ధాత్మని ఆహ్వానించకపోతే ఎట్టి పరిస్థితుల్లో అతను రాడు మనలోనికి కాబట్టి అటువంటి జీవితము అటువంటి భాగ్యం నువ్వు మనకు అనుగ్రహించాలంటే ప్రార్థన పూర్వకంగా సమయం గడపాల ఎందుకంటే పరశుధాత్మ లేకుండా నువ్వు ఆయన కొరకు సాక్షిగా ఉండలేవు బూది వరకు సాక్షులుగా ఉండాలంటే పరుశుధాత్మ అభిషేకం అవసరం కాబట్టి ఈరోజు ప్రకటన గ్రంథాన్ని మనం ఆల్మోస్ట్ ఇరవయో అధ్యాయాన్ని ఆల్మోస్ట్ ముగింపు దశ తీర్చి ఉన్నామో నేను నమ్ముతున్నాను పోయిన వారం మటుకు ప్రకటన అధ్యాయం పద్నాలుగో వర్షంలోని చివరిగా ఆ నరకానికి ఉన్న కోణాలు లేక దానికి ఉన్న డైమెన్షన్స్ అంటాం ఇంగ్లీష్ లో నరకానికి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం వాటికి మూడు డైమెన్షన్ లేక మూడు కోణాలు ఉన్నాయన్న విషయాన్ని మనం పోయిన వరం చూస్తున్నాం మొదటిదిగా ఒకసారి చూడండి ప్రటన గ్రంథము ఇరవయో అధ్యాయము ప్రటన గ్రంథము ఇరవయోపాధ్యాయము పద్నాలుగవ వచనంలో మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణం కాబట్టి రెండు మరణాల గురించి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం అయితే మొదటి మరణము రెండవ మరణము క్లియర్గా చివరి వచనంతో చివరి భాగం చూసినప్పటికీ రెండవ మరణము అని అది చెప్పబడుతుంది సరే నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను షేర్ చేస్తే మీరు క్లియర్ గా చూడగలరా కాబట్టి పద్నాలుగు వర్షాలు మనం చూస్తున్న విధానంగా మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడని ఇది ఎప్పుడు జరిగిందంటే తీర్పు జరిగినాక ధవలసింహాసనం మన తండ్రి యేసు ప్రభువుల వారు దాని తీర్పు దించినాక నేను చూపించే అనేక పద్యాలు తీర్పు ఎవరికి రెండవ తీర్పు ఎవరికి మొదట తీర్పు దేవుని ఇంటి వద్ద రెండవది కాబట్టివన్నీ బహు జాగ్రత్తగా పరిశీలించకపోతే ఆయన అక్కడ సంబంధించిన విషయాన్ని తెలియదు క్రైస్తవులకి ఇది బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే మనం అందరం ఎదురు చూస్తే రెండో రకడకు సంబంధించిన కదా విషయం రెండో రకం వరకు ఎదురు చూస్తున్న వాళ్ళని వీటిని అర్థం చేసుకోకపోతే ఆ ఏ వీటిగా మనము జ్ఞానం కలవడం బహు జాగ్రత్తగా పరిశీలించకపోతే ఆయన వచ్చినప్పుడు ఏ రీతిగా నేను గుర్తుపట్టగలవు గుర్తించలేరు ఎందుకంటే సకల గోత్రంలో వారు రొమ్మ కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు ఎందుకు చెప్పకూడదు చెప్పండి అని వచ్చే టైంకి ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ఈ విషయాలు గ్రహించలేదు ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం దాని గురించి మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనం ఇవన్నీ నేర్చుకోవాలి కదండి కాబట్టి మొదట మరణం ఎక్కడ ఆరంభమైందంటే ఎవరైనా చూపించినా అది ఏదైనా తోటను తర్వాత ఏదైనా తోటను నీవు ఉంటవి అని యేచగ్రంథంలో లూసిపాంది వాక్యం ఎందుకు అక్కడ ఉన్నాడు ఎందుకు నీవు ఎందుకు అక్కడ ఉంటేవి ఎందుకు దేవుడు అక్కడ పెట్టిండు ఏదైనా తోట అంటే ఉమాన్ రెత్తిగా పరలోకం పరలోకంలో లూసిఫన్ని ఎందుకు పెట్టిండు ఆదమ్మ అక్కడ సృష్టించి పెట్టిండు వాళ్ళు అక్కడ నుంచి తర్వాత కాబట్టి ఆదాము అవలకు సహాయకుడుగా పరిచారకుడుగా దేవుడు దేవుడుతను పెట్టిండు కానీ అతనిలో ఉన్న అహము అతనిలో ఉన్న గర్వము అతను ఉన్న అసూయ ఇతరులు బాగుండడం ఇష్టం వాడికి కాబట్టి ఎట్లయినా కాని ఆదములు పడగొట్టాలా ఆదాముకి దేవుడిచ్చిన హక్కుని సంపాదించుకోవాలని హవ ద్వారా సర్పం ద్వారా ముందు సర్పం ద్వారా సర్పాన్ని లోపరుచుకుంటూ దాని తర్వాత హావాన్ని లోపరుచుకుంటూ దాని తర్వాత ఆదామి లోపరుచుకుండు ఆదామి లోపరుచుకోవడం వలన ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మీద వాడు అధికారాన్ని సంపాదించుకున్నాడు ఈ విషయాన్ని నేను ఎప్పుడైనా ఒకరోజు బహుధీరంగా మీకు వాక్యంతో పోల్చి చూపించగలను ఈ లోకంలో ఉన్న ప్రతి రాజ్యము వాడు ఎట్లా స్వాధీనపరచుకోండు ఒక వాక్యం ఉంది వీతి ఉపదేశ పండంలో దేవుడు దేవదతలకి ముందుగానే ఈ దేశాన్ని అప్పగించాడు మనుషులకి మార్గాలు చూపించండి మీరు అని కానీ పడిపోయినాక లూసిఫర్ ఈ దేవదతలని వాడి ఆధీనంలోకి ఎట్లా తీసుకోండు సకల దూతలని వాడు ఏ రీతిగా మోసం చేసేడు చేసి ప్రతి దేశం మీద ఉన్న దేవదతని తన ఆధీనంలోకి ఎట్లా తీసుకుంటూ అని ద్వితీయోపదేశ కాలంలో ఒక వాక్యం ఒకటే వాక్యం అని బైబుల్ కాబట్టి ఈ లోకపు రాజ్యాలన్నీ సైతాను ఆధీనంలో ఉన్నాయనేసి ఆ సైతానుడు మన ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు నేను చూపించిన గతంలో ఆయన నలభై దివారాధనలు ఉపాసన ఉండగా అపవాది అతన్ని శోధించటకు ఆ రిపోయాను అని మనం అక్కడ కూడా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పశుద్ధాత్మద్వారా అని అది జరిగింది అది పరిశుద్ధాత్మ ద్వారా అతను అపవాది చేత శోధింపబడకు అరణ్యంలో కొనిపోబడింది ఎందుకంటే నీ విశ్వాసం పరిశీంపబడతా ఉంటది బహు కష్టతరంగా ఉంటుంది ఆ టైంలో నువ్వు దేవుని వాక్యాన్ని వాడకుండా నీ సొంత తలుపులు వాడడం వల్ల నువ్వు మరీ శ్రమల పాలవుతా తర్వాత దేవుని వాక్యం నీకు ఎట్లా ఇది ఒకటి ఆశ్చర్యం నేను దౌపికతోని వాక్యాన్ని పరిశీలిస్తూ ధ్యానిస్తున్న వంటి ఉపాస ప్రార్థన సమయంలో ఆ విధంగా జరగవచ్చు ని దేవుని వాక్యము ఏ రీతిగా వస్తుంది ఆయన విధానాలు వేరే దర్శనరీతిగా కళల రూపకంగా ప్రవచనాల కింద వాక్యపరంగా ఎవరైనా పరిచయం చేస్తుంటే సువార్త ప్రకటిస్తుంటే వాక్యం ప్రకటిస్తుంటే బోధిస్తుంటే ఆ విధంగా వాటిని మనం గ్రహించగలం కానీ ప్రతిసారి మన బలి అంటే బాహ్యంగా చూస్తూ ఉంటాం మనుషులే వాడిట్లా వీడిట్ల ఆయన ఇట్లా ఈమెట్లా అని ఆ రీతిగా దేవుని స్వరాన్ని ధృణీకరిస్తూ ఉంటాం అందు నిమిత్తమే మనకి పరశుద్ధాత్మ అభిషేకం అవసరం చెప్పేవాడు ఎవరన్నా కావచ్చు చెప్పబడుతుంది దేవుని వాక్యం అవతారా అని పరిశీలించాలంటే మనకు నీకు పరశుద్ధాత్మడు నీ హృదయంలో ఉండి నీకు మార్గం చూపిస్తాం నన్ను ఎట్లా చెప్పండి డ్రైవింగ్ సీట్ అతను కూర్చోకపోతే నీ వెహికల్ ఎట్లా నడుస్తుంది నడిపించడం అంటే నడిపింపడం అంటే చెప్పండి కనీసము ఆయన చేయి పట్టుకోవాలి కదా నడిపి లేకపోతే ఎట్లా నడుస్తాను ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆయన నడిపిస్తాడు లేకపోతే వీడికి అవసరం లేదని నేను ఆయన పక్కన జరుపుకుంటాడు అప్పుడు దుష్టుడు ఎదుర్పిస్తుంటాడు ఎప్పుడు పట్టుకుందామా వీళ్ళని ఇక్కడ మనకి మనం అవకాశం ఇవ్వద్దు అయితే మొదట మరణము ఏదైనా తోటలో ఆరంభమైంది అని చూస్తాను దాని తర్వాత రెండవ మరణం ఎక్కడా అంటే ఆ యొక్క అగ్నిగుండం అగ్నిగుండం పేరే రెండో మరణ చెప్పబడుతుంది అది నిత్యం శాశ్వతంగా ఉండేది ఇంగ్లీష్ లో లేక్ ఆఫ్ ఫైర్ అని ఉంది లేక్ అంటే ఒక పొలను లాగా పొలను అనుకు వచ్చి సరస్వామి కరికడ మటుకో తెలుగులో మటుకోండి అగ్నిగుండం అనేవాడి నీటి గుండం లాగా అగ్నిగుండం కాబట్టి ఈ మూడు కోణాలు నరకానికి సంబంధించిన మూడు కోణాలు ఏంటి మొదటిది మరణము రెండవది మృతుల లోకము మూడవది అగ్నిగుండం ఇవన్నీ కలిస్తేనే నరకము అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి అంటే నరకానికి సంబంధించిన విషయాలు ఎన్ని నేర్చుకున్నాం మనం ఇంతకాలం ఒకటే స్థలం అనుకుంటున్నాం కానీ దానికి మూడు కోణాలు ఉన్నాయనేది మనకి ఎప్పుడు తెలియదు కదా అది ఎవరు చెప్పరు కదా మనకి ఎందుకు చెప్తారు చెప్పారు ఎవరు చెప్పలేరు ఎందుకంటే ప్రజ్ఞ గందరినీ ధ్యానించాల్సి అవగాహనగా నేను అమాంతంగా ఎత్తపడుతున్న వాళ్ళు ప్రకటన మెట్టి ఎట్టి పరిస్థితి ధ్యానించారు ఎందుకంటే ఉన్న తెగుళ్ళు మాకు సంబంధించే ఈ తెగులు నేను చూడను కాబట్టి నాకు అవసరం లేదని అవి ధ్యానించారు కానీ వాళ్ళు అబద్ధాన్ని ఆశ్రయించిన నేను ఎన్నిసార్లు రుజుపరిచిన కాదులే ఉప్పందరం వచ్చినప్పుడు నన్ను ఏమి నా మీదికి అది రావులే అనేది వాలు మరణంతో నిబంధన చేసుకున్నారు అన్న వాక్యాన్ని ఒకసారి నేను మీకు చూపించిన సగం సత్యం సగం అబద్ధంలోనే బుద్ధి లేని కనిపి మరణంతో నిబంధన చేసుకున్నారు అందుకు వారు ఆ పెండ్లి కుమార్తె లాగా నిలబడలేకపోయినా చివరికి పెండ్లి బిందుకు దేశ చివరికి రావాల్సి వస్తుంది అనేది చూపించిన వీళ్ళందరూ ఏ ఒక్క అంటే రక్తంలో వాళ్ళ వస్త్రంలో వెతుక్కున్నవారు అని నేను ఆ విషయాన్ని చూపించిన ప్రకటన పెళ్లి విందుకు ఎట్లా వస్తుందో చెప్పండి పెళ్లి విందుకు సిద్ధపడాలా అంటే పరుశుదాత్మ నడిపింపు అవసరం హండ్రెడ్ ఒక్క క్షణం కూడా మనము దేవుడికి ఇష్టాలుగా ఉండలేము దేవుని పిల్లలుగా జీవించలేము కాబట్టి దేవుని పిల్లలందరూ పరుశుధాత్మ చేత నడిపి కాబట్టి ఒకసారి చూడండి కొలితుల్ నష్ట పత్రిక ఒక విషయాన్ని చూపించిన తిరిగి ఈ యొక్క మరణాన్ని సంబంధించిన విషయాలకు వస్తాను పొరితులు రాసిన ఆ మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పొనితులు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో మొక్కులైన పౌలు కొన్ని విషయాలు మనకి ఇక్కడ చూపిస్తూ ఇది బహు ఆశ్చర్యకరమైన అధ్యాయం ఎందుకంటే ఇందులో ఎన్నెన్నో సత్యాలు పాత్రపరచబడ్డాయి చివరికి ఏం జరుగుతుంది సారి నలభై ఐదవ వచనాన్ని ధ్యానించినప్పుడు ఇంకొక మేజర్ షాక్ మీకు చూడండి ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని ప్రాయపడినది కానీ కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను ఒక చెప్పండి కడపటి ఆదాము అంటే ఎవరు ఏసు ప్రభుల వారే కదా కాబట్టి కడపటి ఆదాము ఎవరు జీవింపజేయు ఆత్మ అంటే ఏసు ప్రభువే పరిశుద్ధాత్మ అని కూడా ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఏసులో నీ రానియవా ఏసులో నీ ఏ రీతి గమహనిస్తారు పరిశుద్ధాత్మ రూపకంగా నేను సో ఇంతవరకు నువ్వు పరిశుద్ధాత్మ దగ్గర రానియకుండా ఉన్నామంటే ఊహించుకోండి మీ మనసు ఎక్కడుందనే యేసు అంటే ఎవరు క్రీస్తు అంటే ఎవరు యేసు అంటే ఈ లోకంలో మానవ రూపం గరిచిన దేవుడు కానీ క్రీస్తు అంటే పరుశుద్ధాత్మ సంపూర్ణంగా ఆయనలో నివసించినప్పుడు ఆయన క్రీస్తు ఆయుడు అభిషక్తుడు అర్థం కదా క్రీస్తు అంటే కాబట్టి నీ హృదయంలో ఏసు ఉండడా క్రీస్తు ఉన్నాడా ఏసు క్రీస్తు ఉండాలి కదా కానీ శారీరకంగా ఉన్న శరీరంలో ఉన్న ఏసు నీలో ఉండలేడు కదా అందుకే ఆయన పరోపించింది పోయి ఆత్మరూపంగా తిరిగి రావాల్సి కాబట్టి ఈరోజు మరోసారి నీకు చెప్పబడుతుంది ఆ ప్రవ్వే ఆత్మ ప్రవ్వే ఆత్మ ఇక్కడ కడపటి ఆదామే ఆత్మ కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను జీవింపజేస్తాడు నువ్వు పరిశుధాత్మ నీ బృదని ఆహ్వానించకపోతే నువ్వు ఇంకా చచ్చిన వాడవే కేవలం కొన ప్రాణం ఉందంటే నువ్వు ఇంకా జీవిం జీవి జీవింపజేయవాలా అంటే ఎందుకు పరిశుధాత్మ సంపూర్ణంగా నింపుకోవాలా మనలో అంటే ప్రతిరోజును జీవి జీవిస్తూనే ఉండాలా లేకపోతే నువ్వు ఏమంటావు బ్రతికిన శవం ఈ శరీరము ఇంకా ప్రత్యేకంగా గుండే కొట్టుకుంటుంది కానీ నీ ఆత్మ చచ్చినదే నీ అంతంగ అంతరంగ పురుషుడు చచ్చినవాడే కాబట్టి అతను జీవింపజేయవాడు నీ అంతరంగ పురుషుడిని జీవింపజేయాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం నీ హృదయంలో అతను నివసించాలా ఒకసారి చూడండి పరిచయాలు రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఎందుకు మనం వీటిని స్థుణీకరిస్తున్న కొరితలు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినప్పుడు చూడాలి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆనందమై ఉన్నది చెప్పండి పరశుద్ధాత్మ బయటడా లోపలంటాడా నీలో ఉన్న పరిశుధాత్మ ఇప్పుడు నీలో పరిశుధాత్మ ఉన్నదా లేదా అన్న తీర్మానము నిశ్చేత ఎట్లా నువ్వు గ్రహించగలవు నీకున్నదని ఎట్లా చెప్పగలవు నీలో పరిశుధాత్మ అంటే పరిశుధాత్మ యొక్క ప్రత్యక్షత నేను కనిపించాలా జీవితంలో నీలో నిజమైన మార్పు కనిపించాలా నీ ప్రవర్తనలో నీ మాట తీరులో నీ నడవడిలో క్రీస్తు కలిగిన మనసు గురించి ఎంతమంది అది చెప్పండి క్రీస్తుకల మనసు అంటే ఏంటంటే బానిస సేవకుడు క్రీస్తుకల మనసు అంటే అర్థం అది పబ్బుగా తగ్గించుకొని ఏ రూపం కూడా నీలో అంత ఇంత గర్వం కూడా కనిపించకుండా ఉంటేనే కానీ నువ్వు దాసులు కావాలన్నట్టు ఆయనకి సంపూర్ణంగా సమర్పించబడిన దాసులు అంటే అర్థం ఏంటంటే జీవితాంతం ఆయనకి కట్టుబడిన వాళ్ళం అన్నట్టు ఇంకా నీకు వేరే పనులంటే ఉండవలండి నీ లైఫ్ లో నా అటువంటి జీవితం కలిగి ఉండాలంటే నువ్వు సంపూర్ణంగా పరిశుధాత్మకి సమర్థించుకొని ఉండాలా అతని ప్రతిరోజు నీ గురిని నింపుకోవాల అందుకే లేకపోతే నీ శరీరము దేవుని ఆలయం ఎట్టి పరిశుద్ధలకు కాలేదు లేక పరిశుధాత్మకి నీలని కానే కాలేదు కాలేదు కాబట్టి నీ బా నీ బాడీ ఒక టెంపుల్ అని ఇంగ్లీష్ లో మాట టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎందుకు పరిశుధాత్ముడు నీలోకి రావాలా అంటే నీలో పర్శుధాత్ముడు నివహించినప్పుడు నీవు నీ సత్తు కాదు పరిశుద్ధాత్మ లేకపోతే నీవు నీ సత్తే అందుకే నీ సొంత నీ ప్రవర్తనలో మార్పులు అహము గర్వము ఏదో సాధించిన జీవితం గొప్పవాణ్ణి నేను తక్కిన వాళ్ళంతా పనికిరాని వాళ్ళు అన్నట్టు మనం అట్లా ఉండదు ఎందుకంటే మనమందరము ఆయన స్వరూపంలో ఆయన పోలిక చప్పులు చేపడ్డ వాళ్ళం కాబట్టి అందరము దేవుని దృష్టిలో ఒకటే వాళ్ళ అన్యులు కావచ్చు దేవుని బిళ్ళు కావచ్చు ఎవరన్నా కావచ్చు అందరిని మనం బహు జాగ్రత్తగా వారికి ఏమంటాము గౌరవం ఇవ్వాలి వశుధాత్మ అభిషేకము ఉంటే మొదటి ప్రత్యక్షతది నీలో గర్వం ఉండదు లూసిఫర్ ఎదు పడిపోయిందంటే తల అందరికెళ్ళ అతని కొక్కడికి అభిషేకం ఉంది అభిషేకమునదిన కేరు గు నువ్వు అని ఉంది అక్కడ ఏ్రంథం ఇరవై ఎనిమిది అధ్యయనం అభిషేకం పొందితే ఏం జరుగుతుంది అభిషేకం పొందినప్పుడు ఖచ్చితంగా నీ మీద ఉన్న ఆ యొక్క కిరీటము అభిషేకం కదా నిన్ను కొట్టాభిషేకం ఇచ్చినట్లే పొట్టాభిషేకం పదం వచ్చింది కూడా అక్కడి నుంచి అంటే నువ్వు రాజువు నీకొక కిరీటం పెడుతున్నాడు నీ అతను నియమింబడ్డ దిన పిల్లల గురువులు వాళ్ళు పాటలు పాడినరు అతను ఆ దినం ఆయన చూస్తాం మనం పిల్లల గురువులు వాయించిన మనం చూస్తాం ఎస్టికందో అభిషేకించబడ్డ కేరు గులు ఎట్లా పడిపోతుంది పాతల లోకానికి అని ఆశ్చర్యంగా అక్కడ ఆ విషయం జయబడ్డప్పుడు సైతానుడు ఏరితగా ఆ అక్కడి నుంచి దేవుని పర్వతం మీద నుంచి అంటే ఆయన పరశుద్ధ పర్వతం కీర్తన గంధము నలభై ఇరవై అధ్యాయం చూస్తూ ఉంటాం ఎగవాన్ నాకు అప్రేమో ఇరవై అధ్యాయం అది అందరు తెలుసు ముఖ్యమైనది ఏ భాపరి నాకు లేవి కలగదు పచ్చి చోట్లైన నన్ను పరుడ చేయి నన్ను పాఠ అందరు తెలుసు వాక్యం కానీ ఇరవై నాలుగో బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడు ఎవడు నా కా పని అంటే ఈ లోకానికి సంబంధించింది ఈ లోకంలో జీవించే వాడు భూమి మీద ఎట్లా కాపాడబడతారు అని కానీ మనము ఆకాశవాసులను ఆయనతో పాటు పరిశుద్ధ పర్వతం మీద నివసించాల శయోన పర్వతం అక్కడ గొరక్కిన నివసిస్తుండ మనం ప్రారం కింద ఏడవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయాలు కూడా చూస్తాం గొడవలు ఎక్కడిపోతే వారు అక్కడ వెళ్ళి అని కూడా మనం చూస్తాం కాబట్టి ఏ స్లోకం ఎక్కడంటే మనం అక్కడ ఉండాలా ఎందుకంటే ఆయనతో పాటు మనము సజీవులం మొదటి మారడానికి మన అధికారం లేదు రెండవ మారణానికి మనకి అధికారం మన అధికారం లేదు ఎందుకంటే ఆయన మరణించిన జీవింపజేయు ఆత్మయేను అని చూస్తున్నాను ఏశ్వరమే పరశుధాత్మ మనల్ని జీవింపజేస్తుంటాడు అందుకని ప్రతిరోజు పరశుధాత్మ అభిషేకం అవసరం అప్పుడు నువ్వు అతన్ని ఆహా తండ్రి అని నువ్వు సంబోధించగలవు దేవుడి లేకపోతే మాస్టర్ అనే సంబోధిస్తావు తండ్రి అని ఒక కుమారుడు దేవుని ఎట్ల బిల్లవానని చెప్పాను పరశుధాత్మ అంటేనే సాధ్యం కాబట్టి ప్రటంలో చూస్తున్న ఈ యొక్క ఇరవై చివరి వచనంలో మొదటి మరణము ప్రకృతి పరమైంది అయితే రెండవ మరణము నిత్యము శాశ్వతమైన మరణం పర్మనెంట్ మరణం అన్నట్టు అది అంటే ఇంకా అగ్ని అరదు పొరుగు చావదు అనే మనం అట్లా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుంటున్నాము ఈ మరణానికి సంబంధించింది చాలా మందికి మరణం భయం ఉంటుంది చెప్పండి చాలా మంది భయం ఉంటారు కదా మరణం అంటే కానీ మొదటి కొరిత నష్ట పత్రిక పదిహేను అధ్యాయంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా పౌలు గారు చూడండి మొదటి కొరితలాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఎవరు పరలోకాలు పోతారు ఎవరు పరలోకానికి పోరు అని అక్కడుంది వాక్యం మొదటి కొందు పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో సెలెక్ట్ చేస్తున్న వాక్యాన్ని అవుతాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి కాబట్టి పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు యేసు ప్రభు ఇంకెవ్వరు కాదు అతనిబంధన కాలమే గాని కృత నిబంధన కాలమే గాని ఈ రోజు వరకు కూడా వృత్తులలోంటే సమాధి చేయబడి అందులో నుంచి బయటకు వచ్చిన వారు ఎవ్వరలేదు ఈయన ప్రధాన ఫలం కానీ ఆశ్చర్యం ఏంటంటే మనం ఆల్రెడీ అతనితో పాటు సిరివే వేయబడ్డమని రోడ్డు రాష్ట్ర పత్రిక ఎనిమిది ఉద్యానికి సమర్పిస్తాం కదా ఆయనతో పాటు మనం సిరివేయబడ్డ వారము ఆయనతో పాటు భూస్థాపన చేయబడ్డ వారము ఆయనతో పాటు మూడోనాడు తిరిగి లేచిన వరం అని చెప్తుంది అక్కడ వాక్యం కాబట్టి మనం ఆయనలో ఉన్నాం కాబట్టి మనను కూడా ప్రథమ ఫలము అని పావులు గారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే ఇరవై ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఆయన వారు బ్రతికి బ్రతికింపబడుతున్నారు ఆయన వారు బ్రతికింపబడతారు అని చెప్తున్నాడు తర్వాత నుంచి క్రిందికి వెళ్తే చెప్తున్నాడండి యాభై వచనం నుంచి కొన్ని విషయాలని మీకు చూపిస్తాం పదిహేనవ ధ్యానం బహు ప్రాముఖ్యమైంది మొదటి మనుషుడు ఎక్కడ వాడు చూడండి నలభై ఏడవ వచ్చిన మొదటి మనుషుడు భూ సంబంధి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు కాబట్టి పరలోకం నుండి వచ్చినవాడు అంటే ఆయన మనుషుడే అని చెప్పబడుతుంది అంటే మనిషి పరలోకంలో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత అక్కడ ఏం చెప్తుంది పరలోకం నుండి ఆయన ఏ రీతిగా దేవుడు అని చెప్పి చాలా మంది ప్రశ్న ఇస్తారు కదా వేసి పెట్టే దేవుడు అయిన రకరకాలుగా మనం ఆర్గ్యూ చేస్తుంటే కానీ సునాయసంగా చెప్తుంది ఇక్కడ చూడండి నేను పరలోకంలో దిగి వచ్చిన వాడు ఆయన పర్లోకం నుండి ఎవరు ఎవరు రాలేదు పరలోకానికి ఎవరు పోయింది ఎవరు రాలేదు పరదేశం అనేది టెంపరీ స్థలం అనేది మనం చూస్తా కానీ పరలోకానికి పోయింది ఎవరు టెంపరీ ప్లేస్ ఉన్నారా వాళ్ళందరూ అదొక ప్రపంచం అక్కడంతా వాళ్ళు పరిచయ చేస్తున్నారు దేవుడి బిడ్డలు చనిపోయిన వాళ్ళందరూ ఈ లోకంలో పరిచర్య చేయకపోతే దేవుడు ఇక్కడి తీసేసుకుంటాడు ముఖ్యంగా అభిషేకం వారు సేవ చేయకపోతే అకాలంలో వెళ్ళిపోతారు ఎందుకంటే అది విధానం దేవుడు ఎందుకు నిమిత్తాయి మనందరినీ ఇక్కడ పెట్టినంటే మన పనులు మనం ముగించుకోవాలి మనం మీద మనకు మనకు అనుగ్రహించే పిలుపులను మనం నిశ్చయం చేసుకోవాలా దానికి తగినట్టు జీవించాలా లేకపోతే త్వరలోకంకి వచ్చి అక్కడ ఇంకొక సేవ ఉంది కాబట్టి ఈ లోకంలో ఎద్దు నిమిత్తమే దేవుడు మనల్ని పంపించాడో ఆ పనులు మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి ముగించుకొని అక్కడ పోయినాక ఆయన మనకు సంతోషించాల కాబట్టి యాభై వచ్చాలో బహు ప్రాముఖ్యమైన ఈ వాక్యము సహోదరులారా నేను చెప్పినది ఏమనగా ప్రతిసారి ఈ వాక్యాలు మనల్ని వెంటాడుతుంటే ఇప్పుడు మనం చూసిన ఈ సహవాసంలో ఎవరు పరిలో కనబోతారు ఎవరు నరకని పోతారు అని నువ్వు ఎవరు చెప్పడానికి కదా కాబట్టి మనం ఎవరం మన బైబుల్ నే ఆదరణ చేసుకుంటున్నాం సహోదరులరా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకున్న నేరవు అంటే ఏంటంటే పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా అంటే రాజ్యాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటాం యుద్ధం కదా యుద్ధం చేయకుండా పర్లోక రాజ్యం నీకు రాదు అని దాన్ని స్వతంత్రించుకోవాలంటారు అంటే యుద్ధం చేసి గెలుపు అందుకే ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడం ఎందుకు చెప్పిన మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే అర్థమది సమాధాన పడుతుంటే దానికి సుఖానుభవాన్ని ఆశ్రయించే జీవితంలో స్వాతంత్రం ఉంటది మానిసత్వం ఉంటుంది పర్లుపురాజ్యం కొరకు మనము ప్రయాస పడాలా అందరూ అడుగు పెట్టడం కొరకు పరిగెత్తాలా ఇరుకు మార్గం గుండా కష్టమే ఈ లోకంలో కానీ చివరికి దాన్ని విజయం పొందుతాయి అది స్వాతంత్రించుకోవడం అంటే కానీ రక్త మాంసములు ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రించుకున్న నేను అంటే ఏంటంటే శరాశ జీవించే మాంసీ బ్రదర్స్ కి ఆల్రెడీ తెలిసిందంట సిస్టర్స్కి రక్త మాంసం అనేది రెండు ప్రయత్నం రెండు మతపరమైన గుంపులని రక్తము మాంసము దేనికి సంబంధించిన చెప్పండి రక్తం ఒలికించి ఫస్ట్ ఎవరు చెప్పండి మాంసము అంటే శారీరకమైన జీవితం రక్తము ప్రాణాన్ని చేసుకుంటే జీవితం కాబట్టి రెండు గుంపులు మాంసం రక్తం అంటే రెండు మతపరమైన గుంపులు సర్పములు తేళ్లన్న విషయాన్ని మనం వాటిని చేసుకుంటాం ఇక్కడ అవి ఎట్టి పరిస్థితుల్లో వారిలో ఒక రజాన్ని ఈ దినాన్ని ఖర్చు చేసుకున్నారు కానీ చేతుల నుంచి దాని నాకు అన్ని మనకి మనం ఎన్నిసార్లు చేస్తున్నాం వాక్యం అయితే యాభై ఒకటో వచ్చడంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది ఇది నేను తప్పకుండా చెప్తేనే గాని మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళలేము అదేంటంటే ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను ఇది మర్మం అంటే ఎట్లా బయలుపరచబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారానే బయలుపరచబడుతుంది ఏ మర్మమైన బైబిల్లో నీకు బయలుపరచబడనంటే పరిశుద్ధాత్మత ద్వారాన్ని నీ హృదయాల్లో పరిశుధాత్మ ఉంటేనే కానీ ఇది నువ్వు నువ్వు చదివినా గానీ ఏదో ఆచారబద్ధంగా చదివేసి వెళ్ళిపోతావు ఇది ఇంత మటుకు సత్యమైన మటుకు నువ్వు ఎప్పటికీ ప్రయోగించలే వాళ్ళకి అందుకు నీకు కాని నిమిషంలో ఒక్క రెప్ప కడబూర మృగగానే మనమందరము మార్పు పొందుతాము అంటే రూపాంతరం మహిమ శీర్ణం ఆశ్చర్యాన్ని ఏంటంటే పునరుద్ధానానికి మార్పు చెదడానికి ఎంత వ్యత్యాసం ఉందనేది ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది అంతకుముందు మరణించిన వాళ్ళు అందరూ మొదట లేస్తారనండి అది ఎప్పుడు అంటే కడపూరం రోజునప్పుడే కానీ మీకు ఎంతమంది తెలుసా తెలుసా పెద్ద పడే సంఘం సంవత్సరం బోధ మొదటి దూరకే చాలా మంది అంటారు మొదటి బూర కెత్తబడుతున్నారు అని మనకు తెలుసు మొదటి బుర్రె శ్రమలు ఆరంభమైతాయి అది రెండో బుర్రెల శ్రమలు యాడ్ అవుతాయి మొదటి బూర శ్రమలు అనసాగుతా ఉంటాయి రెండో బుర్రలో మరికొన్ని యాడ్ అవుతాయి మూడో బుర్రలో మరికొన్ని యాడ్ అవుతాయి నాలుగు ఐదు బుర్రలో అమితమైన అది ఐదో బుర్రలో మరి భయం కరంటాయి ఆ తేళ్లు పుట్టిన బాధ బహుభయంకరమైనది అక్కడ వాక్యం ఆ ఐదవ గురను దాని తర్వాత ఆరవ బుర్రు అందరు హతసాక్షులు అవుతారని నేను చూపించిన వాక్యాలు దాని తర్వాత హతసాక్షులైనక వాళ్ళు సమాధులు చేయబడ్డాక ఏడవ బూర వదినప్పుడు మొదట మృతులు లేచెదరు దాని తర్వాత మనము మార్పు పొందుతాము మనము మార్పు పొందుతాము వాక్యాన్ని టెస్ట్ చేయదు కదా కడబూరం రోగును అని ఉంది మనం అందరము మార్పు పొందుతాము భూ మ్రోగును అప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడతారు మనము మార్పు పొందుతాము రెండుసారి జ్ఞాపకం చేయబడుతుంది ఈ విషయం క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునేవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసినది ఇప్పుడు చూడండి ఈ క్షయత ఏందని అడుగుతాం క్షయత అంటే రోగం కదా ఇన్ఫెక్షన్ ట్యూబర్ క్లోసిస్ మనం క్షయం అంటే క్షయత క్షయ అది క్షయ రోగం అంటే అది బ్యాక్టీరియా విపరీతలను తినేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఎముకలను కూడా తినేస్తుంది ఎముకలు దొరుకుతుంది అది మరీ డేంజర్ అది ఎముకాలను దొరికితే ది అక్షతను తలుచుకున్నప్పుడు ఈ మర్ధ్యమైన అమర్ధ్యతను తలుచుకునేప్పుడు చూడండి ఆశ్చర్యం విజయమందు మరణము మృంగివేయబడను విజయమందు మరణము మృంగివేయబడను అని వయపడిన వాక్యము నెరవేరును చెప్పండి ఇది నెరవేరిందని నెరవే ఇది సంపూర్ణంగా నెరవేరే టైం ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సంపూర్ణతకి ఇది సిద్ధం సిద్ధమవుతు సిద్ధమవుతుంది ప్రతి ఒక్కరు కడ గురు బ్రవినప్పుడు పునరుద్ధనం పొందుతారు అప్పుడు పరలోకానికి సింహాసనం సింహాసనం ఏదైతే నిలవడానికి పోతున్నారు అందరు అప్పుడు యోహాన్ భక్తుడు అడుగుతున్నాడు దేవుతాడు వీళ్ళందరూ ఎవరంటే అంటున్నాడు అప్పుడు యోహాన్ భక్తుడు అంటే నాకు అంటున్నాడు అప్పుడు అప్పుడు దేవుడు అద్భుత అంటున్నాడు వీళ్ళందరూ మహాశ్రమలలో వారి వస్త్రములను గొరపే రక్తంలో వారి వస్త్రము వెతుక్కున్నవారు అంటే అంతకుముందు ఎందుకు గుతుక్కోలేదు క్రహిస్తలే కదా అని ఆ రక్తము చెందించినప్పుడు ఈ శరంలో ఉన్నంత వరకు కాబట్టి రెండవసారి దేవుడు తన కుమారుణి తిరిగి పంపాడు మరణానికి అప్పగించడం రెండోసారి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు కాబట్టి రెండోసారి నువ్వు నీకు రక్షణ అనుభవం ఏ రీతి కలుగుతుంది అంటే నువ్వు మరణించాల్సి వస్తుంది కాబట్టి నీ ప్రాణ నీళ్ళు ధారాగవలసి వస్తుంది నీ ప్రసాద్ తప్పంతో నువ్వు పని చేసినావు అప్పుడు గురి తెచ్చుకుంటావు గురి కదే కల అదే కదా రెండో మరణం నుంచి కాపాడబడాలా వాళ్ళు మరణించాల్సి వస్తుంది వారి ఆత్మలు కాపాడబడాలా లేకపోతే నిత్య నర్కంలో వాళ్ళు శాశ్వతంగా రెండో మరణం చూడాల్సి వస్తుంది కాబట్టి ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఎంతమంది దీన్ని గ్రహించగలుగుతున్నారు చెప్పండి మరణానికి రెండు విషయాలు ఎక్కడ చెప్పబడుతున్నాయి మరణము మనుషుల మీద విజయం పొందింది ఎన్ని సంవత్సరాలు ఏదైనా తోట కాలం ముదులుకోరు ఇప్పటికీ ఉంది ఇప్పటికి కూడా విజయం పొందుతూనే ఉన్నది అది కానీ ఏ సూత్రంలో దాని మీద విజయం పొందింది కాబట్టి ఇప్పుడు దానికి అంటే ఒక కోణం పోగొట్టుకుంది ఈ మరణం తర్వాత ముళ్ళు దానికి ఒక ముళ్ళు ఉంది అంటే మరణము మీ రావాలంటే ఆ ముళ్ళు తో ఆరంభం అవుతుంది కొంచెం కష్టం లేదని చెప్పడం మీకు ముళ్ళు అనేక పర్యాయాలలో మన జీవితంలో చూస్తూ ఉంటాం నీ పక్కన బలంలాగా ఉండొచ్చు అది అది ఏదో రూపం ఉండొచ్చు ఏదో ఒక బలహీనత ఉండొచ్చు నీళ్ళు లేక ఏదో మనుషుల ఉండొచ్చు ఇక ఎప్పుడు పక్కన కుంచుతా ఉంటారు వాళ్ళు విరక్తి చెందిలాగన మరణము ముళ్ళు అంటే అర్థం అది నీకు విరక్తి చెందలాగన చివరి వరకు సస్తే బాగుంటుంది చాలా మంది ఎందుకు విరక్తి కానీ ప్రభు ఎప్పుడైతే దాని మీద విజయం పొందిందో నువ్వు దాని మీద విజయం పొందచ్చా లేదా చెప్పండి ఒకసారి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం ప్రటన గ్రంథము మొదటి అధ్యాయము ప్రటన గ్రంథము మొదటి అధ్యాయము పచ్చని మీద మన ప్రభు మాట్లాడుతుంది నేను మొదటి కడపటివాడను జీవించి వాడను మృతుల నైతిని కాని ఇదిలో యుగ యుగములు సజివుడై ఉన్నాయి అంటే మరణం మీద విజయం పొందింది కదా ఎందుకు నేను మొదట ఉన్నవాడు కడపట్టును ఉండివాడు మరియు మరణం యొక్కయు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మరియు మరణం యొక్కయు పాతల లోకం యొక్క యు తాలపు ఇది ఒకటి కాదు చెవి ఎన్నో తాళపు చెవులు ఉన్నాయి అని ఎన్నిసార్లు మీకు చూపించిన పరలోకంలో కూడా అనేకమైన నివాసాలు ఉన్నాయి చెప్పింది వాటికి తాళాలు వేసింది ఇక్కడ విప్పితే అక్కడ విప్పవాడతాయి ఇక్కడ విప్పకపోతే అక్కడ అక్కడనే ఉండిపోతాయి అనేక మంది క్రైస్తవ జీవితంలో అక్కడనే తాళాలు విప్పుకోవడం తెలియక అటువంటి బోధ ఆ తాళాలను నిప్పుకుంటే ఏమవుతుందో తెలుసా నువ్వు దాన్ని ఆత్మలో గ్రహించగలుగుతావు ప్రార్థన పూర్వకంగా నువ్వు అక్కడ పోయి వాటిని నిప్పుకుంటేనే గాని నీకు రావాల్సిన మేలు రావు నువ్వు ఎంత కొట్టుకో గింసించుకో ఉపాసలు ఏమన్నా చేయి నీకు తాలపు చెవి చేతికి దొరకకపోతే నీ జీవితానికి రావాల్సిన మేలని నువ్వు అనేకమైన సార్లు మన ప్రార్థన ప్రార్థనకి జవాబులు ఎందుకు రావంటే కారణం అదే నీకు ఆ చెవి దొరకలేవు సరే పనిలో ఇప్పుడు తాలకు చెవుల గురించి కాదు కానీ మనం ఇక్కడ ధ్యానిస్తుంది పాతల లోకం యొక్క తాలపు చెవులు అంటే పాతల లోకంలో ఏమేమి ఉన్నాయి అన్ని తాలకు చెవులు ఎందుకుంటాయి మరణం యొక్కయో పాతల లోకం యొక్కయు తాలకు చెబులు అంటే మరణంకి కూడా ఒక తాలకు చెవి ఉంది ఇంకొక ఆశ్చర్యంగా విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే నేను అవి దాచుకోలేను ఎవరన్నా మరణిస్తున్నానంటే దేవుడు నాకు కళల రూపకునే చూపిస్తున్నాడు ఇప్పుడే కదా గత ఇరవై సంవత్సరాల నుంచి నా జీవితంలో పలాని ఫాస్టర్ చనిపోబోతున్నాడు పలాని బ్రదరు పలాని సిస్టర్ చనిపోబోతున్నాడు అని నాకు చూపించినప్పుడు దాని అర్థం నేను చెప్పండి నాకెందుకు చూపించాలా ఇంకొకరికైనా చూపించవచ్చు కదా ఈ తాలపు చెవి ఎవరి దగ్గర ఉంది మరణం మీద ప్రభువు దగ్గర చెప్పండి ఇప్పుడు నేను ప్రభులో ఉన్నాను ప్రభు నాలో ఉన్నప్పుడు నాకు ఈ తాలపు చెవి హక్కు ఉందా లేదా కండిషన్ అయితే ఉంది ఒకటి నువ్వు రక్ష్యం పరిశుద్ధంగా జీవించాలా నీ మీద ఎటువంటి కలంకం ఉండొద్దు నీ నుదుటి మీద ఏ నింద ఉండద్దు నీ తల మీద ఏ అవమానం ఉండద్దు నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతూనే గాని ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధాత్మకి నిలయం నీ శరణం కాబట్టి నీలో ఆయన నివసించాలా నివసించలే నిద్రపో ప్రభులు సమస్తము గుప్తములైన తెలుసు జ్ఞానములు సర్వసంపదలు ఆయన తాలకు చెవిలు ఉన్నాయి దేనికి సంబంధించినవి పాత లోకానికి మరణిస్తున్న టైం నేను అంటే మరణంతో మాట్లాడతాను మీకు ఏ అధికారంలో ఉంది ఇతని మీద ఈ బిడ్డ వేసుకోవ బిడ్డ గొర్రె కలగబడ్డవాడు ఈ బిడ్డ ఎట్టి పద్ధతిలో మరణలోకంలో ఉండడానికి వెళ్ళింది సజీవ లోకల్నే ఉంటాడు అని దానితో మాట్లాడుతున్నాడు దాని చెప్తాను వెళ్ళిపో నా అధికారం నా నా నాకు తెలియకుండా నువ్వు ఎవరిని నా కుటుంబీకులలో గాని నా పండుగలో గానీ పరిచర్యలు ఉన్న వారిని కానీ ముట్టడానికి వీళ్ళే వేసుకృతానికి అని చెప్పిస్తున్నా అని నేను మాట్లాడతాను చెప్పండి మరి మీరు అట్లా మాట్లాడగలరా దేవుడు కొట్టివేస్తాడు ఎందుకంటే నా ప్రభు దగ్గర తాలపు చెవింది నా బృదలో నా ప్రభు ఉన్నాడు నాకుందా తాలపు చెవి నేను పోస్ట్ పోన్ చేయగలను పలాని బ్రదర్ పలాని సిస్టర్స్ మ్యారేజ్ అయ్యు వాళ్ళని మరణాలని నాకు అధికారం ఉంది మనం ఎప్పుడు సాధారణంగా మరణానికి సంబంధించిన విషయాలు అంతా ధీనంగా ధ్యానించాం ఎందుకంటే పసిపిల్లలకు అర్థం కాదు ఇది ఇచ్చాడు ప్రకృతి సజన కూడా ఇది ఇప్పితనండి లేక మనం వారి దృష్టిలో వేడి కానీ నువ్వు మరణాన్ని పోస్ట్పోన్ చేయగలవు వన్ ఇయర్స్ అంటే ఎవరికి అర్థమైంది చెప్పండి హండ్రెడ్ ఇయర్స్ అంటే కూడా అర్థం కాలేదు డెబ్బైయే కదా మేడం ఎన్ని విప్పించని వాటిని నరని ఆయుషు డెబ్బై బాలుడు ఆయుష్ వంద ఏండ్లు కానీ ఇంకొక విషయం ఇంకొక స్థలంలో నూట ఇరవై ఏండ్లు అనుకుంటే నేను చూపించిన వాక్యం ఈ లోకంలో నీ పని నీకు ఎన్ని నిమిత్తమైన దేవుడిని పంపించిండో ఆ పని వదిలేసి కుటుంబ సమస్యల గురించి కొట్టుబెట్టాడుకుంటూ ఏ లోకపు సమస్యలతో గాలి కొట్టుకుపోతున్న కుట్టేలాగా మనం దయాం అంటే ఆయన నీకు నిన్న పంపించిన పరమార్థాన్ని నువ్వు మర్చిపోయినావు అన్నట్టు అది ఎందుకు కూడా తెలియద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షింపబడ్డవు సరే మతపరమైన జీవితంలో చెప్పబడ్డే కొన్ని విషయాలు శువార్త పని చేయాలి చేస్తున్నాం కరెక్ట్ అది కూడా సరిగ్గా చేయడం మరి విశేషమైన పనిని అప్పగించబడి అది గ్రహించాలంటే నీకు పరుషాత్మ అభిషేకం పంపాల్సిన అవసరం ఈ తాళతూ చెవులు నీకు నిజంగా కప్పుకుందా చెప్పండి మన పరిచయలో ఎంత మందిని మనము ఐసీల నుంచి బయటికి నక్కల మన గొప్పలమని కాదు మనము ఆత్మస్వరూపులము ఆకాశవాసులము కాబట్టి మనకి సత్యం గ్రహించ అనుగ్రహించబడింది కాబట్టి ప్రభుని మహిమపరచలాగానే మనం దీన్ని ఆపరేట్ చేస్తున్నాం అనేక మంది ఆపరేట్ చేస్తారు మరికొంతమంది తలాంతులతో ఆపరే ఆపరేట్ చేస్తారు కానీ మనం ఆయన మహిమలో నుంచి ఆపరేట్ చేస్తున్నాం అదే తేడా మనకి ఇతరులకు ఆయన మహిమలో మనం ఆల్రెడీ ఉన్నామని యజ్ఞ రాష్ట్రపత్రిక లేని సార్ నేను మీకు చూపించిన రెండో అధ్యాయం అక్కడ మనం సింహాసలం మీద కూర్చున్న మనం ఉంది అక్కడ ఆల్రెడీ ఈ దశలో మనం అందరం అక్కడ సంభాషిస్తున్నాం ఈ మా ఈ మాటలని మాట్లాడుకుంటున్నాం ఆయన మనతో ఎన్నో విషయాలు చెప్తాను మనం ఈ లోకాలకు వచ్చి తిరిగి వాటిని అమలు పరుచుకుంటున్నాం ఇవన్నీ సత్యాలు గ్రహించకుండా తిందమా తాగుదామా ఏమి ధరించదామా నిద్రపోదామా ఇది మోసం మోసపైన మోసపోయిన జీవితం అన్నట్టు కాబట్టి మరణం యొక్కయో పాతలం లోకం యొక్కయో తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి చెప్పండి ఆయన స్వాధీనంలో ఉంటే ఆయన ఆయనపై తెరుస్తారా చెప్పండి మీరే నా జవాబు ఇవ్వాలా మరణం యొక్క తాలపు చెవి ఆయన స్వాధీనంలో ఉంటే ఆయన పోయి దాన్ని తెలుస్తడా పాత లోకం యొక్క తాలకు చెవి ఆయన స్వాధీనంలో ఉంటే ఆయన పోయి తెలుస్తాడా లేక ఎవరికన్నా అప్పగిస్తాడా అది నువ్వెందుకు కాకూడదు నేనేందుకు కాకూడదు ఏ వాక్యమైనా గాని నీ పాత్ర అది నీకు అనుగ్రహించబడ్డప్పుడు ఈ వాక్యంలో నీ పాత్ర నువ్వు గ్రహించకపోతే కాలం కలిసిపోతుంది తరలిపోతుంది జీవితంలో కాబట్టి ముగింపు దశగా నేను వస్తాను నేను ఆ అంటే మీరు కూడా కొంతమంది సాక్షాలు వింటా నేను నరకానికి బయొచ్చలేను ఎవరు అక్కడ చెప్తా ఉంటాం మరి కొంతమంది సాక్షాలు చెప్తున్నాను పనులకం బయో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు అంతే దేవుడు ఎందుకు మనం నరక అనుభవించావు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు అని ఎవ్వరు కూడా వాటిని అనుభవించొద్దు అని చెప్పడం కొరకు నేను నీ పిలుపుకి సంబంధించినది సేవ అందు కొరకు నేను అక్కడ పరలోకపు దర్శనాలు పర్లోకపు యాత్రలు అటువంటి అనుభూతి అనుభవం ఉంటే నువ్వు పరలోప మనసు పరుస్తా ఉంటావు సేవ కాబట్టి ఈ వాక్యం ఒకటే ముగింపు దశగా నచ్చినాను ఇరవై అధ్యాన్ని మనం ముగించుకుంటున్నాం నరకము నిజమైనది అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండు మరణాలున్నాయి ఒకటి ఏదైనా తోటలో రెండవది శాశ్వత మరణం ఏదైనా తోటలో తను ఆ రుచి చేసిన మరణం నుంచి నిన్ను జీవింపజేసిన వాడు ఏసుకో ఉన్నవారు అందుకు నీకు రక్షణ అవసరం ఏసువాని స్వీకరించాలంటే కారణం ఇది ముఖ్యమైన కారణం దీనికంటే ఇంకేమి చెప్పినా గానీ హాఫ్ ట్రూత్ ను నువ్వు చెబుతున్నావు అన్నట్టు సంపూర్ణమైన సత్యం లేదు నీ సువార్థ పరిచయంలో అందుకే సంపూర్ణ సువార్త అంటే అర్థం చెప్పాలి ముఖ్యంగా ముగింపు దశలో ఏం చూస్తున్నాం అంటే అధ్యాయం చివరి వచనంలో సారీ ప్రటన గ్రంథం ఇరవై అధ్యాయము చివరి వచనంలో చివరి ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయం వర్షం చూడండి ఎవని పేరైన జీవగ్రహ మందు జీవ గ్రంథ మందు ప్రాణబడినట్లు కనబడన నీ ఎడన వాడు అగ్నిగుండంలో పడవేయబడన ఎందుకు ఈ అగ్నిగుండము రెండో మరణం కాబట్టి ఈ విషయాన్ని మనం సువార్తకి వాడుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ ఇంతకుముందు సరిగా ఎవరు చెప్పలేదు ముఖ్యంగా సువార్థ పరిచయలో అనిలకి సువార్త చెప్పినప్పుడు ఇవి మరణం కూడా చెప్పం కేసు నమ్ముకో అమ్మా నువ్వు రక్షింపబడుతు నీ కుటుంబ రక్షింపబడుతుంది నీకు అంతా బాగా అవుతుంది ఇలా చెప్తాను గానీ ఈ విషయాలు చెప్పం రెండు రకాల మరణాలు ఉన్నాయమ్మా మొదటి మరణంలో మనిషి పుట్టుకతోనే పాపి పాప వాళ్ళు పాప వాళ్ళని ఆలోచించుతా మరణం నరకం అని ఉంది దాని నుంచి నీకు విడుదల కలగాలంటే నిన్ను జీవింపజేసే వాళ్ళ అవసరం పాపంలో మనం మరణించే వాళ్ళం బయటికే జీవం ఉంది రక్తం గుండె కొట్టుకుంటారు పాపంలో నీ ఆత్మ జీవిం నిత్యము అంటే నీకు దాని జీవింపజేసేవాడు అవసరం ఆయన పేరే యేసుక్రీసు బంధువు ఆయన అగ్ని గుండం నుంచి నేను కాపాడుతాడు ఎందుకంటే జీవ గ్రంథము ఆయన చేతిలో ఉంది ఒక చూస్తారు మనం పొరకి అనే ఉన్న ఆ యొక్క చుట్టని తీసుకున్నవాడు ఆయన కడే ఇంకా ఎవరికైనా యోగ్యత అయితే చాలా మంది కాగితంలో మీరు చెప్పండి ఆ స్క్రోల్స్ లో ఏముని చెప్పండి కాగితం చుట్టాలలో అవి ఎక్కడ రాయబడ్డ చెప్పండి బైబిల్లో తపన ఉండాలి కదా ఆ కాగితం చుట్టలో ఏం రాయబడింది నేను చదవాలా నేను నేర్చుకోవాలా అసలు రీడింగ్ హ్యాబిట్స్ లేనప్పుడు వేరే ఈ రోజు చెప్తారు మీరు చాలా మంది రీడింగ్ హ్యాబిట్స్ లేవు పోగొట్టుకున్నారు లేదా పరీక్ష మందం చదివేసి అయిపోయింది గానీ పరీక్ష తర్వాత పుస్తకాలు బుక్ షిల్పు లేదు ఇంట్లో బుక్ షిల్ప్ కనీసం ఒక పుస్తకాలు ఉన్నాయా ఇక రీడింగ్ హ్యాబిట్స్ లేనప్పుడు ఆ ఆత్మీయ ప్రపంచంలోకి పోయి ఆ యొక్క కాగితపు చుట్టాలని నువ్వు ఎట్లా పలు లోకంలో కూడా పలు రకాల లైబ్రరీస్ ఉంటాయి అక్కడ రకరకాల కాగితలు చుట్టాలు ఉంటాయి పురాతనమైన ఆయన అనాది సంకల్పంలో అక్కడ రాయబడ్డాయి ఎప్పుడు పొందుకోగలవు ఎప్పుడు అక్కడ పోయి వాటిని చదవగలవు అక్కడ లైబ్రరీలు ఉంటాడు నేను లోపలికి రానియాడు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు లోపల రానియడు దేవుల కానీ నువ్వు ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆమోదిస్తాడు వాళ్ళు ఎవ్వరిని నా అప్పుడు నువ్వు ఆత్మీయ ప్రపంచాలకు అడుగు పెట్టి అక్కడ పోయి అపురతనమైన కాకితపు చుట్టాలన్నీ చదివితే కొన్ని సీక్రెట్స్ కొన్ని రహస్యాలు కొన్ని మనమల్ని బలపరచబడతాయి పౌలు గారు ఆరిదే తెలుసుకునే వాక్యాలు ఆయన తెలుసుకొని భూమిదికి వచ్చినప్పుడు ఏం చేస్తావు తెలుసా విశేషమైన పరిచయ ఆరంభమైతుంది మీ సేవలు అటువంటి సేవ పరిచయలో ప్రభు మిమ్మల్ని అందరినీ నడిపించాలా ముఖ్యంగా మరణం గురించి ఎప్పుడు నువ్వు భయపడద్ ఎందుకంటే మరణము విశ్వాసాన్ని చంపేస్తుంది అంటే భయం తీసుకు మరణము భయం తీసుకుంటుంది భయము విశ్వాసాన్ని చంపేస్తుంది కాబట్టి నువ్వు విశ్వాసంలో అంచరించలేదగల అనే వాక్యం చెబుతుంది కాబట్టి వినట వలనే వాక్యం వాక్యం చదివట విశ్వాసం అటువంటి జీవితంలో ప్రభు ఎట్టి పరిస్థితుల్లో మరణాన్ని నువ్వు ఎవరైనా వ్యక్తి మరణిస్తున్నప్పుడు బయటపడ నువ్వు ధైర్యంగా నిలబడాలా ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి చెలో చెప్పాలా ఏసు దేశాన్ని కాజ్ఞపిస్తున్నా నీ పాపాన్ని క్షమించబడాలా నేను చెప్తున్నట్లు నీ మనసు అనుకుని ఇప్పుడు రాకపోయినా ఏ శుభ నేను పాపి నా పాపం క్షమించి నేను నేను పరదేశ్ఞాపకం రాజ్యంలో త్వగ చేసినప్పుడు అర్థం నీ రాజ్యాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోబో నమ్మదగిన వాడు మన ప్రేమ ఆ దొంగకు ఎట్లాంటి అభయచ్చిండో ఈ వ్యక్తి ఐసిఐనా ఉన్న వ్యక్తి కూడా అభయస్తాడు నువ్వు అక్కడి నుంచి మరణం యొక్క తాళకి చెవి నువ్వు ఎందుకంటే దేవుడి జ్ఞానాన్ని అనుగ్రహించిండవు ఎట్లా తీసుకోవాలా మరణం మీద అధికారాన్ని తీసుకోవాలా ఆ లాప్ ఓపెన్ చేసే అలా కరిమేశారు అదానికి మరణమ్మ ఏపీ ఆజ్ఞపిస్తున్న వెళ్లిపో శాశ్వతాల విన్నాల్సిందే అది ఎందుకు కాలం నీ చేతిలో ఉండే కాబట్టి కాలం చేతికి రావాలంటే నీకు పర్షుదాత్మ అభిషేకం అవసరం లేకపోతే రాదు నీ చేతిలోనే నచ్చిపోతారు మనుషులు అప్పుడైనా గ్రహించాలా నీకు పర్శుదాత్మ నడిపిన అభిషేకం లేదండి కొంచెం కఠినమే నేను మాట్లాడేది ఎందుకంటే ప్రేమ ఉంటేనే కఠినంగా మాట్లాడతాను ద్వేషం కాదు లేదు పాత నిబంధన కాలంగా ఉండే ద్వేషం ప్రేమ ఎందుకంటే ప్రతి ఇటువంటి ఆత్మీయ స్థితిలోకి ఎదగాల ఆత్మీయ ఆ యొక్క ఆధిక్యతలు ర్యాంక్స్ పండుకోవాలా ఎదుట ఎటువంటి మంత్రశక్తి నిలవడానికి లేదు నీ పరిచర్య నెక్స్ట్ మంత్రగాండిని ఎదుర్కోవడంలో ఉంటుంది మంత్రగాండ్లు అనేక వారి ఆధీనంలో పెట్టుకుంటున్నప్పుడు వశీకరించాలి నువ్వు వాళ్ళని ఎదుట మంత్రగాడు నోరు మూసుకొని విడిచిపెట్టాల్సి వస్తుంది మనుషులు ఆధిక్యతకు నువ్వు ఎదగాల అటువంటి జీవిత ప్రవళికాన్ని గ్రహించాలి చేస్తే పురాతనమైన దుష్ట ఆత్మలు కుటుంబాలను పట్టి పెడుస్తున్నాయి వాళ్ళ బ్లడ్ లైన్స్ లను వెళ్ళిపోయి రక్తంలో వెళ్ళిపోయి ఆ పూర్వీకులను చూసిన రోగాలు అషనే వెంటాడుతున్నాయి వాటిని నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలా ఆ పురాతనమైన రక్తంలో నుంచి వస్తున్న దుష్ట ఆత్మలను బడబడికా చేసుకుని సైతానికి సమర్పించుకున్న ఆ కుటుంబాలు ముత్తాతలు ఈరోజు లేరు వారు కాబట్టి నువ్వే ఆ స్టాండ్ తీసుకొని ఆ ర్యాంక్ తీసుకొని వాటిని వాటిని పాడదల అట్ల కుటుంబాలకి విడుదల ప్రకటించాలా పితవత్సాన్ని ప్రకటించాలా పీదలకి సువార్త ప్రకటించాలి బంధింతో పడ్డ వారి విచారణ ఉన్న వారికి విమోచన దినంగా ప్రకటించాలా అందు నిమిత్తమే పరశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించబడినటువంటి ప్రభు యొక్క సువార్త నా అటువంటి జీవితంలోనికి ప్రభు మిమ్మల్ని అందరూ నడిపించడానికి ప్రార్థిస్తాను మీ వేసఆం నడిపించండి మీకు వదనాలి యొక్క తన పరశుధాత్మ నడిపి అనుకరించండి మీకు వదనాలి థ్యాంక్ యూ ఫోర్లీ స్పిరివన్నీ బాగా పరిశ్రమ కృతజ్ఞతలు అర్పించుకుంటుంది పరశుధాత్మ దేవ మమ్మల్ని అందరినీ మన పరచని నడిపించండి మా విధంగా నివసించండి నాకు తెగ నుంచి అన్నిటికీ మీరు వెళ్ళిపోకూడదు వేసి చూసిన వాళ్ళు ఒక్కటండ్రి వాళ్ళు నడిపించండి ఆకని కాగిత మరణ మరణం మీద ముఖ్యంగా పాతలలో తాళపచ్చి మీ ఆధీనంలో మీ ప్రభా కాబట్టి మీరు ఎవరు చదవాలనుకుంటారో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తాను ప్రభావం మా పరిచయలో చనిపోయిన వాళ్ళు లేవాల్సిందే నరకాంగ ఉన్న వాళ్ళు బయటికి రావాల్సిందే అటువంటి పరిచయా మమ్మల్ని గనిసపరిచని ఏసు క్రీస్తు పురుషులను మమ్మల్ని రాణిస్తున్నాం తనని మా అమ్మే మన ప్రభుత్వ్రీస్తు కృపా సమాధానం నడుపుంటూ అందరు ప్రైజ్ రాడు అందరికి ప్రైజ్